అల్హదూల్లా హి వహద సలాతు వసలం అలమల్లా నబీ అబాద్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం సోదర సోదరి మనులారా పరలోకం సత్యం మరోసారి లేపబడటం అనుమానం సందేహం లేని విషయం దీని గురించి కురాన్లో అల్లాహు తాలా ఎన్నో రకాలుగా మనకు ఉదాహరణలు ఇచ్చి ఉపమానాల ద్వారా దీని యొక్క వాస్తవికతను తెలియపరిచాడు ఒక రకమైన నిదర్శన దీని గురించి ఏమిటంటే సామాన్యంగా మనం మన జీవితంలో చూస్తూ ఉంటాము ఒక్కసారి ఏదైనా వస్తువు తయారు చేయడం లేదా అనండి మొదటిసారి ఏదైనా వస్తువు తయారు చేయడంలో మనకేదైనా కష్టం కావచ్చు కానీ దానినే మరోసారి తయారు చేయడంలో అంత కష్టం ఉండదు ఇది మన విషయం నవధు బిల్లా మనకు మరియు అల్లాకు ఎలాంటి పొంతన లేదు కానీ మన తక్కువ జ్ఞానానికి మన అల్పబుద్ధులకు కూడా విషయం అర్థం కావడానికి మన ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ ఆకాశాల ముందు ఇంత పెద్ద భూమి ముందు ఇంత గొప్ప పర్వతాల ముందు ఐదు ఫిట్ల మన మానవులం ఇంత పెద్ద విషయం అయితే తొలిసారిగా ఒక ఇంద్రియపు బిందుతో అందమైన ఇంతటి గొప్ప మనిషిని సృష్టించగల ఆ సృష్టికర్త చనిపోయిన తర్వాత మరోసారి సృష్టించడం కష్టమా ఇంతమాత్రం కష్టం కాదు ఇంతమాత్రం కష్టం కాదు సూర రూమ్ ఆయత నంబర్ ఇరవై ఏడులో అల్లా ఇల్లా తెలియపరిచాడు ఆయనే సృష్టిని తొలిసారిగా పుట్టించినవాడు సుమ్మయు మళ్ళీ తిరిగి పుట్టించడం ఆయన తప్పకుండా తిరిగి పుట్టించగలడు వహువ అహువ ను తిరిగి పుట్టించడం అనేది అతనికి ఎంతో సులభతరమైన విషయం సూరతుల్ అంబియా ఆయతి నంబర్ నూట నాలుగులో ఇలా తిరగబరిచాడు కమబనాదన్ అయినా ఇన్నకున్న ఫిలీ మిమ్మల్ని మేము తొలిసారిగా ఎలా సృష్టించామో కమబదన అవ్వల హల్కిన్ తొలిసారిగా మిమ్మల్ని ఎలా సృష్టించామో నుదు మలిసారిగా తప్పకుండా అలా సృష్టిస్తాము వాదన అలైనా మా యొక్క ఈ వాగ్దానం ఇన్నాకున్న ఫాయిలీ మా ఈ వాగ్దానాన్ని మేము తప్పకుండా నెరవేర్చి తీరుతాము గమనించారా తొలిసారిగా పుట్టించడం దానికంటే మలిసారి సృష్టించడంలో ఎలాంటి కష్టతరమైన పని కాదు ఒక వ్యక్తి ప్రస్తావన సూర్య లో వచ్చి ఉంది అతను ఎంతో విర్రవీగుతూ మా శరీరమంతా మట్టిలో కలిసిపోయిన తర్వాత మా ఎముకలు సైతం బూడిద తర్వాత ఎలా పుట్టించగలుగుతాడు ఎలా తిరిగి లేపగలుగుతాడు అన్నటువంటి అడ్డ ప్రశ్నలు వేశాడు అల్లహతాలా అతనికి వనసియ అఖల్ మాకు ఉపమానాలు చూపించి ఎలా లేపుతాడు అని ప్రశ్నిస్తున్నాడా తాను తన స్వయంగా సృష్టిని మరిచిపోయాడా ఆ తర్వాత ఆయత నంబర్ డెబ్బై తొమ్మిదిలో అల్లా ఇలా తెలిపాడు కొల్ తొలిసారిగా ఎలా మిమ్మల్ని పుట్టించాడో అలా మలిసారిగా పుట్టించడం తప్పనిసరి ఇందులో అతనికి ఏమాత్రం ఇబ్బందికరం ఉండదు అందుకు సోదరులారా ఇందులో అనుమానపడే విషయం లేదు ఇక ూర్వకమైన మరికొన్ని నిదర్శనాలు మరో రకంగా చూపించాడు ఒకసారి గమనించండి ఎండాకాలం వచ్చిందంటే వీడువారిన భూములను మనం చూస్తాము ఏమాత్రం అందులో జీవం లేని విషయాన్ని మనం గమనిస్తాము కానీ అదే నిర్జీవ భూమిలో ఒక్కసారి ఒక వర్షం యొక్క జల్లు పడిందంటే అందులో మళ్ళీ జీవం పోసేది ఎవరు ఆ సృష్టికర్తయే ఆ భూమి నుండి పంటలు పండించేది ఎవరు ఆ సృష్టికర్తయే ఎలాగైతే నిర్జీవ భూమిలో జీవం పోసి అక్కడి నుండి పంటలు పండించే శక్తి ఆ సృష్టికర్తకు ఉందో అలాగే చనిపోయిన మనిషిని మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని బూడిదిగా మారినా యముకల్ని సైతం కలిపి మరోసారి జీవించడం ఏమాత్రం కష్టతరమైన విషయం కాదు సూర్యఫుస్థులతలోని ఆయత నంబర్ ముప్పై తొమ్మిదిని గమనించండి ఆయన యొక్క సూచనల్లో ఒక సూచన ఏమిటంటే నీవు భూమిని ఎండిపోయినదిగా వీడు వారినదిగా చూస్తావు ఎప్పుడైతే మేము ఆ భూమిపై మా వర్షాన్ని కురిపిస్తామో ఆ తర్వాత పచ్చని పైర్లతో అది ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది ఇన్నల్లది అహ్యాహా లముహ్య ఆ నిర్జీవ భూమిని ఎవరైతే బ్రతికించాడో ఆ భూమిలో జీవం పోశాడో అతడే మృతులను కూడా మరోసారి లేపుతాడో వారికి కూడా జీవం ప్రసాదిస్తాడు ఇలాంటి ఆయతలు కురాన్లో మరెన్నో ఉన్నాయి మరొక గమనించగల విషయం ఏమిటంటే ఎండిపోయిన భూమి చూడడానికి చనిపోయిన భూమి అందులో నీటి వర్షం వర్షం యొక్క నీరు పడిన తర్వాత ఎలా పచ్చగా అవుతుందో మొలకలెత్తుతాయో ఇలాంటి ఉదాహరణనే మృతులను లేపబడే విషయంలో కూడా అల్లాహతా తెలియపరచాడు సహీ ముస్లింలోని హీఫ్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలియపరిచారు మొదటిసారి ఇస్రాఫీల్ శంఖు ఊదినప్పుడు ఒకవైపునకు మెడలు వాలిపోతాయి ప్రజలు సమ్మ సొమ్మసెల్లిపోతారు ఆ తర్వాత ప్రళయం సంభవించి ఈ ప్రపంచమంతా నాశనమైపోతుంది మళ్ళీ అల్లాహుతాల ఒక వర్షం కురిపిస్తాడు వెన్నుముకలోని చివరి భాగం ఏదైతే మిగిలి ఉంటుందో దాని ద్వారా మరోసారి ఎలాగైతే వర్షం ద్వారా మొలకలెత్తుతాయో అలాగే మనుషులు కూడా పుట్టుకొస్తారు రెండవ శంకు వదిన తర్వాత అందరూ కూడా అల్లా హాజరు హాజరవుతారు ఈ ప్రళయ దినాన్ని విశ్వసించడం ప్రళయ దినాన్ని నమ్మడం మన విశ్వాసంలోని అతి ముఖ్యమైన భాగం ఇందులో మనం ఏమాత్రం ఆలస్యం కానీ ఏమాత్రం సందేహం కానీ అనుమానం కానీ ఉంచుకోకూడదు దీనివల్ల మనకే నష్టం కలుగుతుంది ఒకవేళ మనం పరలోక దినాన్ని విశ్వసించాము అసృష్టికర్త అయిన అల్లాహ మరోసారి లేపుతాడు బ్రతికిస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతామో మనకే ఇందువల్ల మేలు కలుగుతుంది మరొక విషయం గమనించండి ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఎందరో ఎన్నో రకాల అన్యాయాలు చేస్తున్నారు ఎన్నో రకాల దౌర్జన్యాలు చేస్తున్నారు వారికి వారి దౌర్జన్యం వారు చేసే అంతటి పాపాల శిక్ష ఇహలోకంలో ఎక్కడైనా దొరుకుతుందా లేదు వారు ఎవరిపైనైతే దౌర్జన్యం చేస్తున్నారో ఆ బాధితులకు వారి యొక్క న్యాయం లభిస్తుందా లేదు అందుగురించి కూడా పరలోక దినం తప్పనిసరి అక్కడ సృష్టికర్త అయిన అల్లా సర్వ మానవుల మధ్య న్యాయం చేకూరుస్తాడు బాధితునికి అతని హక్కు దౌర్జన్య పరుడి నుండి తప్పకుండా ఇప్పిస్తాడు అంతేకాదు సహ హదీజులో వచ్చి ఉంది ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం తెలిపారు ఒకవేళ కొమ్ము ఉన్న మేక కొమ్ము లేని మేకను అన్యాయంగా కొట్టిందంటే రెండు మేకల్ని కూడా అల్లా తాల ప్రళయ దినాన హాజరుపరుస్తాడు దౌర్జన్యం చేసిన మేక నుండి దౌర్జన్యానికి గురి అయిన మేకకు న్యాయం ఇప్పించి ఆ తర్వాత వారిని మట్టిగా మార్చేస్తాడు చెప్పే విషయం ఏంటంటే జంతువుల మధ్యలో కూడా న్యాయం చేకూర్చగలిగే ఆ సృష్టికర్త మానవుల మధ్య తప్పకుండా న్యాయం చేకూర్చగలుగుతాడు ఆ న్యాయం ప్రతిఫల దినం తప్పనిసరిగా రావలసి ఉంది మనం దానిని ఎంత తిరస్కరించినా అది తప్పక వస్తుంది నిశ్చయంగా ప్రళయ దినం వచ్చి ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అల్లాహీని విషయంలో మనందరి విశ్వాసంలో మరింత బలం చేకూర్చుగాక ప్రళయ దినం రావడం ఆరోజు మనందరి లెక్క తీసుకోవడం ఇందులో ఎలాంటి అనుమానం లేదు అల్లాహుతాలా ఆది మానవుడి నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చే మానవులందరినీ కూడా ఒక చోట జమా చేసి వారిలో ఎవరికీ ఎన్ని సంవత్సరాల జీవితం ప్రసాదించాడో వాటి గురించి తప్పకుండా లెక్క తీసుకుంటాడు సూరతుల్ గాషియా ఆయత నంబర్ ఇరవై ఐదు ఇరవై అల్లాహ్ ఇలా తెలియబరిచాడు ఇన్ ఇలైన ఇయాబం సుమ్మ ఇన్న అలైన హిసాబం వారందరూ మా వైపునకు తిరిగి రావలసి ఉన్నది మరియు ఆ తర్వాత మేము వారందరి యొక్క లెక్క తప్పకుండా తీసుకొని ఉంటాము లెక్క తీసుకోవడం అనేది అల్లాహోతాలా మనకు ఇచ్చిన జీవితంలోని ఒక్కొక్క క్షణానికి ఆరోజు లెక్క తీసుకోవడం అనేది సత్యం కొన్ని సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం అల్లాహుమ్మ హాసిబ్నీ హైసాబిరా అని దువా చేసేవారు అంటే ఓ అల్లాహ నా యొక్క లెక్క చాలా తేలికగా నీవు తీసుకో ఎలాంటి ఇబ్బందికి నన్ను గురి చేయకుండా నా లెక్క తీసుకోవాలి అయితే ఒక సందర్భంలో ఆ షర్ అది అల్లాహు తాలనహా ప్రశ్నించారు ప్రవక్త హిసాబీరా చాలా సులభతరమైన లెక్క ఏమిటి అని అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైవసం ఇలా సమాధానం పలికారుజాన్ తేలికమైన చాలా సులభతరమైన లెక్క అంటే ఆయిషా అల్లాహ్ దాసుని యొక్క కర్మ పత్రాలను కేవలం అలా చూసి అతన్ని మన్నించి వేయడం ఈ హదీత్ ముసరద్ అహ్మద్లోనిది సహీ హదీద్ అయితే సహీ బుఖారి మరియు సహీ ముస్లింలో మరొక హదీత్ ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైవసలం చెప్పారు మన్ హౌసిబాఅీబ్ ఎవరి లెక్క తీసుకోబడుతుందో అతడైతే శిక్షలో పడినట్లే అప్పుడు ఆయిషారత అల్లాహు తాలాన్హ మరోసారి ప్రశ్నించారు ప్రవక్త అల్లాహుతాలా కురాన్లో తెలిపాడు కదా ఫసౌఫాసబు హైసాబీరా అతనితో చాలా సులభతరమైన లెక్క తీసుకోవడం జరుగుతుంది అని దీనికి సమాధానంగా ప్రవక్త సలల్లాహు అలైవలం చెప్పారు ఆయిషా ఇది కేవలం అతని కర్మపత్రాల్లో చూడడం దానిని లెక్క తీసుకోవడం అని చెప్పడం జరుగుతుంది వాస్తవంగా లెక్క తీసుకోవడం అంటే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క కార్యాన్ని పట్టి అడగడం దాని గురించి మందలించడం ఇలా ఎవరైతే ఒక్కొక్క విషయాన్ని గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో అతడైతే నాశనమైనట్లే కదా అని ప్రవక్త సులసులు చెప్పారు అంటే ఈ హదీతుల ద్వారా ఏం బోధపడుతుంది మనకు లెక్క తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది అని దానికి మనం ఇక్కడే సిద్ధపడాలి అని మరియు అల్లాహతో దువా కూడా చేస్తూ ఉండాలి ఓ అల్లాహ్ సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సద్భాగ్యం నాకు ప్రసాదించు మరియు ప్రళయ దినాన మా యొక్క లెక్క తీర్పులన్నీ కూడా చాలా సులభతరంగా జరగాలి నీ యొక్క మన్నింపుకు నీ యొక్క క్షమాపణకు నీ యొక్క కరుణ కటాక్షాలను మేము నోచుకోవాలి అని దువా చేస్తూ ఉండాలి ఇప్పటికీ ఈ సమాజంలో కొందరు ప్రళయ దిన ఎందుకు ఆరోజు ఎందుకు లెక్క తీసుకోవడం ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే అల్లాహుతాల ఏ ఉద్దేశంతో మనల్ని యహ్లోకంలోకి పంపాడో అది ఆయన్ను ఆరాధించడం మాత్రమే ఆయన ఆరాధన పద్ధతులను తెలియవరచడానికి ప్రవక్తల్ని పంపాడు గ్రంథాలని కూడా అవతరింప అవతరింపజేశాడు ఇక అల్లాహ్ తన బాధ్యత పూర్తి చేసి మానవునికి సన్మార్గం ఎందులో ఉందో తెలియజేసి అతను దానిని అవలంబించాలి దాని ప్రకారం జీవితం గడపాలి అని ఆదేశించాడు ఇక పరలోకం ఆ పరలోకం ఇహ ఎవరు ఎలా జీవించారు ఆ లెక్క తీసుకోవడానికి ఎవరు న్యాయం చేశారో వారి యొక్క న్యాయానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఎవరైతే అన్యాయం చేశారో దౌర్జన్యం చేశారో వారి శిక్ష వారికి ఆరోజు ఇవ్వడానికి ఎవరు ప్రవక్తల యొక్క బాటను అనుసరించారు అల్లా పంపిన గ్రంథాలని స్వీకరించి వాటి ప్రకారం తమ జీవితం మలుచుకున్నారు ఇవన్నీ కూడా ఆరోజు తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది సూరతుల లో అల్లా ఇలా తెలియపరిచాడు ఫలనస్ అలన్నల్ల ఉలనస్ అలన్నల్ ముక్తల్ని కూడా ప్రశ్నిస్తాము మరియు ఆ ప్రవక్తల్ని ఎవరి వైపునకు పంపామో ఆ జాతి వారిని కూడా ప్రశ్నిస్తాము ఈ లెక్క విషయంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండరు వారి వారి కర్మల ప్రకారం వారి వారి విశ్వాసాల ప్రకారం వారు ఇహలోకములో అల్లా ఆజ్ఞలను అల్లా ఆదేశాలను పాటించి వాటి ప్రకారం ఏదైతే జీవితం గడిపారో వాటి ప్రకారం కొందరి యొక్క లెక్క చాలా కష్టతరంగా ఉంటుంది మరికొందరికి సులభతరంగా ఉంటుంది కొందరి పట్ల మన్నింపు వైఖరి అల్లా వహిస్తాడో మరికొందరిని తాలా వారితో ఒక్కొక్క లెక్క తీసుకుంటాడు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహరీ వసలం ఒక సందర్భంలో తెలిపారు సహీ బుఖారి మరియు సహీ ముస్లింలో వచ్చిన హదీఫ్ గత జాతులు నాకు చూపబడటం జరిగింది ఆ పొడుగైన హదీస్లో చివరి మాట ఏంటంటే నా అనుచర సంఘాన్ని కూడా నేను చూశాను వారిలో డెబ్బై మంది వారు ఎంత అదృష్టవంతులంటే వారు ఎలాంటి లెక్క లేకుండా ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలోనికి వెళ్తారు అల్లాహు అక్బర్ అల్లాహుతాల మనందరినీ కూడా ఆ డెబ్బై వేలలో కలపాలి ఆ డెబ్బై వేలలో జోడించాలి అని మనం దువా చేస్తూ ఉండాలి ఆ ప్రకారంగా మనం ఆచరిస్తూ కూడా ఉండాలి ఇన్షా అల్లాహ పరలోకానికి సంబంధించిన ఎన్నో మజిలీలు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుంటూ పోతూ ఉన్నాము మా ఈ కార్యక్రమాలను ఎడతెగకుండా చూస్తూ ఉండండి అల్లాహతాల పరలోకం పట్ల మన విశ్వాసాన్ని మరింత బలం చేయుగాక సత్కార్యాలు చేస్తూ ఉండి కలిమ అల్లాహ్ ఇల్లాహ ఇల్లల్లా చదువుతూ అదే పుణ్యస్థితిలో అల్లాహ్ మన ప్రాణాలు వీడే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వలైకు వరమతుల్లా వరకా